త సదాశివసమారంభా శంకరాచార్యమ్యమా స్మాచార్యపే గురు పరంప్రోధ వియుక్త అధితో బ్రహ్మ నిర్వాణం వర్తే విదితాత్మా గొప్ప స్టేట్మెంట్ విదితాత్మనా బ్రహ్మ నిర్వాణం అధిత వర్త ఆత్మస్వరూపము తెలుసున్న వాళ్ళకి మోక్షరూపమైన పరబ్రహ్మ అంటే పరబ్రహ్మే మోక్షము అంతటా ఉంది ఉంది అన్ని కాలములలో అన్ని దేశములలో లోపల బయట అంతటా ఉన్నది ఆ పరబ్రహ్మ మోక్షరూపమైన పరబ్రహ్మ సర్వకాలములలో సర్వదేశములలో మన చుట్టూ మన నిజానికి ఆధ్యాత్మిక విద్యలో మానవుడు జీవుడు జగత్తు ఈశ్వరుడు అనే విభాగంతో ప్రారంభిస్తాడు నా ఎగుండా జగత్తు ఈ జగత్తుని చూసే ఈ ఈ జగత్తుకి కారణం ఎవరు ఈశ్వరుడు నాకు కారణం ఎవరు ఈశ్వరుడు అక్కడికి మూడు పేరే మూడుతో ఆరంభించి వీడు విచారం చేసి చేసి చేసి ఫైనల్గా ఏం కంక్లూడ్ చేస్తాడంటే ఈ ఎదురుకుండా జగత్తు ఈశ్వరుని యొక్క రూపమే తప్ప మరొకటి కాదు ఈశ్వరుడు వేరు జగత్తు వేరు కాదు అని తెలుసుకుంటాడు తెలుసుకున్న తర్వాత ఈశ్వరుడే జగత్తు సమష్టి ఈశ్వరుడైనప్పుడు నేను సపరేట్గా ఎలా ఉండగలుగుతాను నేను ఆ ఈశ్వరు నా ఉనికి ఆ ఈశ్వరుని యొక్క ఉనికి ఎందుకు విలీనము అయి ఉంది తరంగము సముద్రము యొక్క ఉనికిలో తరంగము యొక్క ఉనికి అంతర్భాగం అయిపోతుంది తరంగము యొక్క ఉనికి సముద్రం యొక్క ఉనికి నుండి విడివడి ఉండదు అని తెలుసుకుంటే ఎదురుకుండా కనపడే జగత్తు ఎందు జగత్తుని నామరూపాత్మకమైన జగత్తుని సద్రూపమైన ఈశ్వరుని ఎందు విలీనం చేసినప్పుడు నామరూపాత్మకమైన నేను ఆ సద్రూపమైన ఈశ్వరుని ఎందు విలీనం అయిపోతే ఇక మిగిలినది ఒకే ఒక సత్ ఏకమేవా ద్వితీయం సత్ ఇది బ్రహ్మ బ్రహ్మజ్ఞానము అదే మోక్షం ఇది ఎక్కడుంది అదే ఎక్కడుండడం ఏంటంటే అభిత అయితే దీనికి ఆటంకం ఏమిటి అంటే మనస్సే అతం మనస్సుని వశం చేసుకోవాల్సి ఉంటుంది ఎపి అంటే యతనశీల అంటే ఆ సత్యాన్ని తెలుసుకుందుకు కావలసినటువంటి ప్రయత్నం ఎఫర్ట్ ఏదైతే ఉందో ఆ ఎఫర్ట్ని మనం పెట్టాల్సి ఉంటుంది మరి ఎఫర్ట్ వల్ల లభించేది అంటే ప్రయత్నం వల్ల లభించేది సత్యం కాదని చెప్తారే అవును యశార్థమే సత్యాన్ని పట్టుకుందుకు ఏ ప్రయత్నం అవసరం లేదు కావలసిన ప్రయత్నం వల్ల ఆ సత్యాన్ని కత్తివేసేటువంటి ఆటంకములను తొలగించటానికే ప్రయత్నం ఇంకా కంటే ప్రయత్నం ఏమీ అక్కర్లేదు ఇప్పుడు ఇంట్లో నా ముఖం ఉన్నది అద్దం ఉన్నది సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఇప్పుడు ఆ అద్దంలో నా ముఖం కనపడాలంటే ఆ సూర్యకాంతి సిద్ధంగా ఉండాలి సూర్యకాంతి లేకపోతే ముఖం ఎలా కనపడుతుంది సూర్యకాంతి కూడా ఉన్నది ఇంకా సమస్య ఏమిటి ముఖం ఎందుకు కనపడటం లేదు అంటే అద్దం అంతా మతిని పట్టేసి ఉన్నది అదే సమస్య కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అద్దానికి రిఫ్లెక్షన్ రిఫ్లెక్ట్ చేసే ఒక ధర్మాన్ని సంపాదించాలా అక్కర్లేదు అద్దానికి ఉందా ధర్మం ఉంది ప్రకాశిస్తూనే ఉంది అది కూడా మీరేం సంపాదించక్కర్లేదు నేను ఉన్నాను అది కూడా సంపాదించక్కర్లేదు సిద్ధమయ్యే ఉన్నది ఇంకేమిటి ఆటంకము అంటే అద్దాన్ని బట్టి ఉన్న మకిలి ఆటంకము ఆ మకిలిని ఓ తడిగుడ్డ పెట్టి తీసేయాల్సింది ఒకప్పుడు మకిలి ఇలా చేస్తూ ఇలా అంటే కోదు తడిగుడ్డ పెట్టి దాన్ని రబ్ చేసి తీయాల్సింది అలా ఉంటుంది మకిలి గట్టిగా ఉంటుంది అటువంటి మకిలి పోగొట్టే ప్రయత్నం మటుకు చేయక తప్పదు ఆ ప్రయత్నం చేసేవాడిని యతి అని అంటారు యతన శీల కాబట్టి ఈ యతనశీల ప్రయత్నం చేసే స్వభావము కలిగిన సాధకుడు చక్కటి ఎఫర్ట్ పుట చేసి మకిలిని తీసేస్తారు మకిలి అంటే ఏమిటి కామక్రోధ వియుక్త ఇక్కడ వియోగానికే యోగం అని పేరు కొత్తగా మీరేమి సంపాదించక్కర్లా ఆత్మ బ్రహ్మ సర్వత్రా ఉన్నదియే ఛి మకిలిని పో పోగొట్టుకోవాలి లేదా మకిలి యొక్క స్వరూపమేమి అంటే కామక్రోధములే మతి యొక్క స్వరూపం అంటే కామన్ అంటే ఏమిటో తెలుసు అండి టోటల్ ఆప్షన్స్ ఆఫ్ యాక్స్పిరేషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అది కామన్ స్టేట్ డిజైర్లెస్నెస్ టోటల్ ఆప్షన్స్ ఆఫ్ యాక్స్పిరేషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏమండి మరి రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్ గా ఉండాలి అర్థం లోకల్ వ్యవహారంలో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్గా ఉంటాయి కొన్ని అన్రియలిస్టిక్గా ఉంటాయి కానీ ఇది ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ అన్యలిస్టిక్ స్పిరిచువాలిటీ ఒక లక్షణం అవుతుంది ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ అంటే కోరికతే మూకు ముద్దు మాట కోరిక లేకపోతే ఎక్స్పెక్టేషన్ అంటే ఏమిటంటే అదేదో ఒకటి బయట ఉన్నది నాకంటే భిన్నంగా నాకంటే సపరేట్గా ఉన్నది అది సంపాదిస్తే నేను పూర్ణుడ నవ్వును ఇది చూడండి బయట నుంచి ప్రస్తుతం నా దగ్గర లేనిది సంపాదిస్తే పూర్ణత్వం వచ్చేది ఇదంతా కూడా ఒక పెద్ద భ్రమతత్వం ఒకటి కాదు అది సత్యం వైపు ప్రయాణం కాదది సత్యాన్ని నెగెక్ట్ చేయటం ఎందుకంటే ఏది ఉన్నదో అది సత్యం ఏది మీరు సంపాదిస్తారో అది సత్యం కాదు ఏది ఉన్నదో అది సత్యం కాబట్టి ఉన్న సత్యాన్ని గుర్తించటం చేత కాకపోయినప్పుడు మాత్రమే వీడు కామన్ అని ప్రాజెక్ట్ చేస్తాడు ఆ వెలిపి ఆ లోటు ఏదైతే మనకి కామన్ ద్వారా ఎకటమగుతున్నదో ఆ లోటు అది ఉన్న సత్యాన్ని గుర్తించకపోవడం మాత్రం తప్ప ఇది ఏమీ కాదు కాబట్టి టోటల్ ఆప్షన్స్ ఆఫ్ యాక్స్పిరేషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అది జ్ఞాని యొక్క మౌలిక లక్షణం మహాత్ము యొక్క మౌలిక లక్షణం ఏ ఎక్స్పెక్టేషన్ ఉండదు వచ్చింది ఆనందంగా స్వీకరించడమే కానీ ఎక్స్పెక్టేషన్ ఏది ఉండదు అంచేతనే డిజపాయింట్మెంట్ ఉండదు మహాత్ముల జీవితంలో అపాయింట్మెంటు ఉండదు డిజపాయింట్మెంటు ఉండదు అన్ఎక్స్పెక్టెడ్గా ఆశీర్వచనం ఈశ్వరుని ఆశీర్వచనం వస్తుంటే అలా మహానుల పడుతూ ఉంటాడు అలాగా సో చిన్నపిల్లవాడు అలా ఉంటాడు చిన్నపిల్లవాడు హీస్ హ్యాపీ పుట్టిలో పిల్లవాడు హ్యాపీ ఎందుకో తెలుసునండి వాడు జగత్తుని చూస్తూ ఉంటాడు ఆ జగత్తు నుంచి వాడు కోరేది ఏది ఉండదు వాడికి దేహేంద్రియాలు ఉంటాయి వాటి నుంచి ఆ పిల్లవాడు అపేక్షించేది ఏదీ ఉండదు అంతే ఆటలు వేసినప్పుడు పాలు పట్టేస్తే నవ్వేస్తాడు అంతే నిద్ర వేసినా కూడా నిద్రపోతున్నాడు ఎవరిని చూసినా నవ్వుతాడు సో ఎందుకంటే నో ఎక్స్పెక్టేషన్ మనము ఎనీ సోర్ట్స్ నుంచి ఏ రకమైన ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండటం అన్నది అది బాలా చిన్నపిల్లవాడి యొక్క స్వభావం మహాత్ముల యొక్క స్వభావం కూడా ఉంటుంది జ్ఞానుల యొక్క స్వభావం సో ఎనీవే కామ ఎప్పుడైతే కామము నుంచి వియుక్తుడైపోయినాడో ఆటోమేటిక్గా క్రోధ క్రోధ అంటే మీకు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చే దానివల్ల వచ్చేటువంటి ఫ్రస్ట్రేషన్ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ కాలేదో వెంటనే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఆ ఫ్రస్ట్రేషన్ అది క్రోధ ఇప్పుడు కూడా దీంట్లో విచారం చేస్తుంది యతీనామంటే ఎతులు అంటే ఇలా ఏదైనా ఫ్రస్ట్రేషన్ వస్తే ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు అని తన తనులో తాము విచారం చేసుకుంటారు కానీ ఎదరవాడిని తప్పబట్టు జనరల్గా ఫ్రస్ట్రేషన్ ఉండదు ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్ వస్తే అదేమిటి మనకి ఫ్రస్ట్రేషన్ ఏమిటి అని అనుకుని ఆత్మవిచారం చేసుకుని దాన్ని అధిగమించిస్తే ఎదుటి వాళ్ళ మీద దోషారోపణ చేయటం అన్నది ఉండదు క్రోధ క్రోధము ఆక్సిజన్స్ క్రోధ ఫ్రస్ట్రేషన్ గ్రీవెన్స్ హక్ ఇవన్నీ క్రోధంలో పడతాయి నెగిటివ్ ఎమోషన్స్ అన్ని క్రోధంలో ఇవన్నీ వస్తాయి కాబట్టి కామక్రోధముల నుంచి వాళ్ళు వియుక్తులు అయిపోయి ఉంటారు ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది కామక్రోధముల నుంచి వియుక్తులు అవటానికి ఎఫర్ట్ చాలా అవసరం ఎఫర్ట్ లేకుండా వర్క్ అవుతారు ముఖ్యంగా క్రోధము తమ నాటికీ కూడా ఆ ఫ్రీ ఫ్రీ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫ్రస్ట్రేషన్ అండ్ యాంగ ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్స్ ఈ ఫ్రీడమ్ను సంపాదించాలి డిజైర్ ఫుల్ఫిల్మెంట్లో ఫ్రీడమ్ లేదు డిజైర్ని రిజెక్ట్ చేయటం అనేది ఫ్రీడమ్ ఆ సత్యాన్ని గుర్తించి ఆ ఫ్రీడమ్ సంపాదన భయన మానేసి పుచ్చమన్నాయి చెప్పట్లేదు భోజనము ఇవన్నీ యథా ప్రకారంగా నడుస్తాయి మనస్సు యొక్క ప్రాజెక్షన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కావక్రోధముల వియోగం ఎప్పుడైతే వచ్చేసిందో ఎఫర్ట్ ద్వారా యథ చేప సాధం వారి మనస్సు వారి అధీనంలోకి వచ్చేస్తుంది వారు అటువంటి పవిత్రమైన సత్వగుణ ప్రధానమైన మనస్సుతో ఇలా చూస్తే ఎక్కడ చూసినా వాళ్ళకి దైవ విభూతే కనుక ఎక్కడ చూసినా మనకి ఎక్కడా అసలు దైవ విభూతి కనపడమే కనపడదు వర్షం కురుస్తుంటే ఒకడు దైవ విభూతిని చూసివాడు ఒకడైతే మనకి రోడ్లు మురికి ట్రాఫిక్ లాగిపోతాయి అని బాధపడేవాడు ఇంకొకటి ఉంటాయి ఎవడు ఎవడి గోడవాడి కాబట్టి అదితో బ్రహ్మ నిర్వాహం దీన్ని భాష్యకారులు ఎలా వ్యాఖ్యానం చేసేటప్పుడు చూడండి కామక్రోధ విమశ్చక్రోధశ్చ సాధ్యాం వియుక్తనాం వాటి వాటి నుండి సాభ్యాం అంటే పంచమే వాటి నుండి వియోగమును పొందినవారు అంటే వాటి నుండి ఫ్రీ అయిపోయిన వారు ఎవరు వరు యతీనాం సన్యాసినాం సన్యాసులు సన్యాసులు అంటే మీకు సో జ్యేయస్వ సన్యాసి యోనద్వేష్టి నా కాక్ష నా కాక్ష నేష్టి అంటే నిత్య సన్యాసి కాబట్టి స్పిరిట్ ఆఫ్ సన్యాస స్పిరిట్ ఆఫ్ సన్యాస అంటే త్యాగము ఎన్ని త్యాగం చేయాలి సంసార త్యాగము ఆత్మ అసంగము అని గుర్తించాలి సకల కామనలన్నీ కూడా త్యాగం చేసేవి ఏ కామన లేకుండా త్యాగం చేసేయాలి ఇది సరళం కూడా కొంచెం ఆ డైరెక్షన్ ఆ దృష్టి కనుక దొరికితే సరళం మనిషి దేని మీద కామనలు పెట్టుకుంటాడంటే మనిషి పెట్టుకునే కామనాలను కనుక ఒక కమిసారి విశ్లేషణ చేసుకుంటే అదంత నిస్సారమైన వాళ్ళే కానీ మరొకటి లేదని తెలుసుకుంటుంది మనిషి ధనాన్ని అపేక్షిస్తూ ఉంటాడు ఏం చేసుకుంటాడు ధనం కూర్చుని బొక్కుతాడా ఏమన్నా డబ్బులు రూపాయలు మీరు భోజనం మీరు కొరకుండా భోజనం చేస్తే మీకు ఇరవై రూపాయలు ఆ తర్వాత ఏం చేస్తారు సో పశుపక్ష్యాలు రేటిలోనూ ఈ ధనాన్ని పోగేసుకోవటం అనేటువంటి దృష్టి కడుపు నుండి తినేసి విశ్రాంతిగా ఉంటుంది మరి రేపు ఈ రేపు అనేది ఎరగం అది కేవలము మనుష్యుని యొక్క మస్తిష్కంలోనే వచ్చింది ఈ సమస్య కాబట్టి ఏదో కొంత ధనాన్ని పోగేయటం కూడా న్యాయమే మంచిదే కానీ జనరల్లీ ధనాన్ని పోగేయటంలో తృప్తి అనే అలంప్రత్యయం కలగదు నా విత్తైన తత్వం ఇవ్వ మనం పోగేసింది మనకి చాలు అనే ప్రత్యయం వీడికి ద్వారా కలగదు అది నేను అనేది వాడు పది లక్షలు పోగేస్తాడు అనుకోండి చాలు అని అనిపించకపోతే కొన్ని ఇరవై చేసేస్తే చాలు అని అనిపిస్తున్నా అలా అనిపించడం ఇరవై చేసినా అనిపించదు రెండు చేసినా అనిపించదు రెండు చేసినా అనిపించదు మరి ఎలా అనిపిస్తుందంటే ఇప్పుడు ఇది ఎలా నాకు ఒక ఆయన చెప్పారు ఒక ప్రాజెక్ట్ ఉంది అది ముప్పై కోట్ల రూపాయల ప్రాజెక్టు ఏదో పోచెం పళ్ళం డిచ్చి పొన్నో ఏదో ఒక ప్రాజెక్ట్ ముప్పై ఆరు వేలు కోట్లు దానికి ఏదో తెలియదు నాకు ఆయన ఏమని చెప్పారంటే ఆటోమేటిక్ గా ఫైవ్ పర్సెంట్ బ్యాక్ వచ్చేస్తుంది అయితే ఆ కాంట్రాక్ట్ ఎవరికైతే ఆ ప్రాజెక్ట్ ఇచ్చారో ఆటోమేటిక్ గా ఫైవ్ బ్యాక్ వచ్చేస్తుంది దాంట్లో ఇంకొక నో క్వశ్చన్స్ ఆస్తున్నాయి ఇంక అంతకంటే ఎక్కువ డిమాండ్ పెట్టడం అది వేరే మీరు ఏ డిమాండ్ లేకుండా ఫైవ్ పర్సెంట్ ఆటోమేటిక్ స్పంప్ బ్యాక్ సో ముప్పై ఆరు వేలల్లో ఫైవ్ పర్సెంట్ అంటే అంత ముప్పై ఆరు వేల కోట్లలో పద్దెనిమిది నూట ఎనభై కోట్లు రెండు వందల కోట్లు అవుతుంది రెండు వందల కోట్లు వచ్చేస్తుంది ఈ రెండు వందల కోట్లు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ దాంట్లో కొంత పార్టీ ఫండ్ పోతుంది అప్పుడు పవర్ పార్టీ పవర్ అనేది లేదు ఈ మామూలుగా ఆ ఫైల్ హ్యాండిల్ చేసిన వాడికి ఆ ఫైల్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చినటువంటి ఆ బంట్రోత్ ఉంటాడే వాడిలే లే వాడికి ఇరవై వేల ముప్పై వేల వస్తుంది వాడి వాడి ఆ లెక్కనే మరి ఆ సూపరింటెండెంట్ హయ్యర్ ఇంజనీర్ వాళ్ళందరికీ మరి ఎంత వస్తాయో చూడండి కోట్లలోనే వస్తాయి రెండు వందల కోట్లు పనిచేసుకున్నారంటే కొంతమంది వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఎంత డబ్బు పోగుపడిపోయిందో చూడండి ఆ డబ్బుకి ఎక్కడ ఏముండదు ఆ కట్టలు కట్టలు అలా పోగుపడిపోతుంది ఈ కట్టలు ఎక్కడ పెట్టుకుంటాం ఒకటి దీని ఒకటి దాని మీద ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఏదో ఆడవాళ్ళు బ్యాంకుల్లో వేసేందుకు లేదు ఫర్ టూ రీజన్స్ అది అకౌంటింగ్లో ఫోటో ఈ బ్యాంకులో ఎంతకాలం ఉంటాయో తెలియదు ఇంకో సమస్య మోస్ట్ ఇన్షియట్ కాబట్టి ఈ డబ్బంతా పోలీసు ఏమి సుఖం దాంట్లో చక్కగా నెలకు పది వేలు ఇరవై వేల ఒక రూపాయలు దాచుకుని యా వంద రూపాయల్లో పది రూపాయలు దాచుకునే డెబ్భై రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇంకో పది రూపాయలు దాన ధర్మాలు చేసుకునే ఒక గుడి కదా కాబట్టి ధనము అలాగే భోగములు అలాగే రిలేషన్షిప్స్ తర్వాత ఆస్తుపాస్తులు సీతాకండ పేరు ప్రతిష్టలు ఇలాంటివి ఏవో కామక్రోహాలకి ఒక హద్దు పొద్దు ఉండదు మనిషి కనుక ఈ తనకు ఉన్నటువంటి కామనలను ఎనలైజ్ చేసుకుంటే అంత నిస్సా నేను ఒక్కటి ఎనలైజ్ చేశాను ధనము అని ఒకటి ఎనలైజ్ చేశాను అంత నిస్సారమైనది ఈ కామనలు అవే కానీ కాబట్టి తెనివే వాటి నుంచి వియుక్తుడు సన్యాస సన్యాసం అంటే చెప్పాను దానికోసం సో ద స్పిరిట్ ఆఫ్ సన్యాస డబ్బు ఉంటుంది డబ్బు హ్యాండిల్ చేస్తారు డబ్బు తీసుకుంటారు డబ్బు ఇస్తారు కానీ అసనీయంగా ఉండుకుంటారు అసహీలత అది సన్యాసం కుమ్మరి పురుగులా బ్రతకమన్నారు రామకృష్ణుల వారు కుమ్మరి పురుగులా బతుకున్నారు కుమ్మరి పురుగు బురదలో ఉంటుంది కానీ బురద అంటుకుంటారు ఆయన ఇంకా ఏమన్నారంటే మడ్ ఫిష్ అని ఒకటి ఉంటుంది అంటే ఆ బురదలో ఉంటుంది ఆ చేప బురదలోనే ఉంటుంది ఆ చేప నేలలో ఉండదు బురదలో ఉంటుంది అలా అది మడ్ ఫిష్ లో ఉంటుంది కానీ మడ్డు భోజనం చేయదు అది భోజనం చేసి కదా తిన్నది మడ్ ఫిష్ మడ్ ఫిష్ డెసన్ దీనికి మడ్ వీలైతే మడ్ ఫిష్ అని ఆయన దృష్టార్థాలు అలా బతక హంసలా హంస ఏం చేస్తుంది నీరు పాలు ఉంటే నీటిని వదిలిపెట్టి పాలు స్వీకరించి నీటిని వదిలిపెట్టేస్తుంది హంసలా బతుకు మడ్ ఫిష్లా బాతు బాతులా బాతు ఏం చేస్తుందంటే ఆ రెక్కలకు పట్టుకున్న నీళ్ళని ఇలా ఒక్కసారి విధిపేసుకుంటే ఆ నీళ్ళు అనిపోతే మళ్ళీ ఫ్రెష్ అయిపోతున్నారు ఆ రకంగా నీళ్ళలో ఉండి నీళ్లు నీళ్ళలో ఉండి కూడా నీళ్లు పట్టకుండా అది ఫ్రెష్గా ఉంటూ ఉంటుంది బాతు అలాగా నువ్వు కూడా ఆ సంసారంలో ఒక్క అలా వెళ్ళి ఆ సంసార వ్యవహారం చూసేసి ఒక్కసారి విధించేసుకుంటే ఇంక మళ్ళీ ఆ సంసారం నేను ముచ్చుకోదు అలాగే దొరుకు ఇలాగే చెప్తారు అసంగంగా జీవిత అది సన్యాసి యత చేత సాయత అంతఃకరణా అదండి యత సంయత నిగ్రహించబడినా స్వాధీనము చేసుకున్నబడిన అంతఃకరణము గడవదు చూడండి మనస్సు మన జీవితాలను శాసించకూడదండి అది మన కోడు మనస్సు మన జీవితంలో మనస్సు బాగులేదండి మొహం అదొలబెట్టి కూర్చున్నారనుకోండి ఏమిటో అలా ఉన్నారంటే మనస్సు బాగలేదు అంటే ఏమైపోయింది మనస్సు మన జీవితాన్ని శాసిస్తూ లేదా అలా అవుతుంది మన జీవితాన్ని శాసించకూడదు ఒకసారి ఒక ఎవరో ఒక ఆయన నాకు పాఠం చెప్తున్నాను వచ్చారు ఏదో సిద్ధాంత సమయంలో అది వచ్చారు నేనన్నాను ఉండండి కొంచెం చికాక్గా ఉంది మనస్సుకి తర్వాత చూద్దాం అని అన్నాను అంటే ఆయన అన్నారు దీనికి సంబంధం ఏమిటి నేను వచ్చును కదా చెప్పండి అంటే నేను ఆయన తెలిసి ఒక ఎక్కడికి కూర్చుని మనస్సు చికాకుగా ఉంది పాఠం చెప్తున్నాం అంటే అంటే మనస్సు మన జీవితాన్ని శాసిస్తుందా లేదా అలాంటి పరిస్థితిని ఎప్పుడు దరి దరిదాపులకు రాని ముఖం శరీరానికి రోగం వస్తే అది యూ హ్యావ్ ఎన్ ఎక్స్క్యూజ్ కీప్ పాయిట్ మనసమే పడుకుని ఉండడం మనస్సుకి శాసించడానికి వీళ్ళే అది ఎక్క చేయ ప్రసాదం అటువంటి మహాత్ములకి అంటే మనస్సు ఎప్పుడైతే పవిత్రమైపోతుంది సత్వగుణ ప్రధానం అయిపోతుంది అయిపోతే ఉన్నదంతా పరబ్రహ్మే ఇప్పుడు కూడా మీరు సోషల్ లైఫ్ చూసి దాంట్లో ఉండే కాంట్రాడిక్షన్స్ చూసి మీరు మీరు కంగారు నాకు ఆశ్చర్యం వస్తుంది అర్జునుడు మొదటి అధ్యాయంలో పెట్టిన గోళ మీరు ఒక ఏడు ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి ఆ గోళ కనుక వింటే భూమి ఆకాశాలు తలకిందులైపోతున్నాయన్నట్టుగా మాట్లాడతారు అతనికి ఉండే సమస్యది ఇప్పుడు ఇది ఉందంటే సమాజంలో కలహం పెరిగిపోయింది పొలిటికల్ పార్టీలు ఎక్కువైపోయి ఈ ధర్మం అడుగు వెళ్ళిపోయింది అది అలా అయిపోయింది రాజకీయ నాయకులు ఎలా అయిపోయారు కరప్షన్ పెరిగిపోయింది ధరలు పెరిగిపోయి అని ఈ రకంగా కన్ఫ్యూజ్ అక్కడ ఆయన కంప్లైంట్ చేసిన కూడా ఎవడైతే ఫ్రస్ట్రేట్ అయిపోయి కంప్లైంట్ చేసిన ఉంటాడే అలా అలా ఎవడైనా మాట్లాడేడం సపోజ్ ఇప్పుడు నేను మాట్లాడినట్టుగా అర్జునుడు సరిగ్గా అలాగే మాట్లాడాడు ఆ కాలంలో పెట్రోల్ ధరలు పెరిగిపోయాను అర్జునుడు అండ కదా అలాగే మనం అనేది మన కాలానికి మనం అంటాం ఆయన కాలానికి ఆయన ఉన్నాడు ఆయన చెప్పిన సమస్యలు అర్జునుడు లేవనెత్తిన సమస్యలు ఎలా ఉంటాయంటే చాలా విదూరమైన సమస్య ఒకటి లేవనైతే ఆయన ఏమన్నా అంటే యుద్ధంలో వీళ్ళందరూ చచ్చిపోతే తజ్జనాలు పెట్టి వాళ్ళు ఉండరు అని ఒక సమస్య ఒకటి యావనైతే యుప్త పిండోద క్రియా తద్దినం పెట్టివాళ్ళు యంగ్ పీపుల్ కదా తద్దినం పెట్టాల్సిన వాళ్ళు వీళ్ళందరూ చచ్చిపోయారు అనుకో మగవాళ్ళందరూ యుద్ధంలోనే ఉన్నారు ఇది చచ్చిపో ఒక్కొక్క ఒక్కొక్కటి చచ్చిపోయినప్పుడల్లా ఆ గృహంలో తగిన పెట్టి వాడు ఎవరు ఉంటాడు అలాంటి ఒకటి రెండు గృహాలు అయితే కొనే అనుకోవచ్చు కొన్ని వందల గృహాలు అని వాటికి అర్జునుల లెక్క నేనంటాను ఆ లెక్క తప్పంటాను ఎందుకంటే ఇజిట్ అని ఇష్యూ అన్నారు ఇదిష్యూ అయితే ఒక గృహం అయినా వంద గృహాలు అయితేనే ఇష్యూని ఎవరు ఒక గృహంలో మొగాళ్ళు చచ్చిపోయిన కారణంగా తద్దనాలు పెట్టకపోతే అది సమస్య అంటే అది సమస్య అది ఒక గృహం కూడా సమస్య అంటే వంద మంది చచ్చిపోతే కదా సమస్య కాదు అని కూటోలీలు అద్దా కాబట్టి అర్జునుడి థింకింగ్ ఆల్ ది వేర్ ఆల్ మెంబర్స్ బేసిస్ మీద ఒక ఇష్యూని భావన చేయటం తప్పు తర్వాత చూడండి తద్దినం పెట్టాలా కలదు పెట్టాలి ఒకవాళ్ళు పెట్టలేదు అనుకోండి చూడండి పెట్టకపోతే ఆ పెట్టని వాడి పాపము అదే అంటే పెడితే పెట్టినవాడి పుణ్యం అంతే కానీ దానికైనా సమాజ జీవనానికి సంబంధం లేదు అలాంటి కనెక్షన్స్ పెట్టకూడదు ఇలాగంటి కనెక్షన్స్ అన్ని పెట్టి పెట్టి పెట్టి ఎందుకు అయింది అంటే తను చేయాల్సిన డ్యూటీ నుంచి తాను పారిపోవడానికి కాబట్టి మీరు ఏడెనిమిది శ్లోకాలు ఉన్నాయి ఆ ఏడెనిమిది శ్లోకాలు చూస్తే ద మోస్ట్ ఫ్రస్ట్రేటెడ్ పర్సన్ ఒక కాంటెంపరీ సోషల్ లైఫ్ చూసి కంగారు పడిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయిన వాడికి దృష్టాంతంగా అర్జునుడు నెలకొడతాడు అదొక రహస్యం మీరు గమనించాల్సింది గీతలో రెండో రహస్యం ఏంటంటే అర్జునుడు ఎవరైతే ఈ వేటికి శ్రీకృష్ణుడు సమాధానం చెప్పలేదు ఈ తదినాలు కట్టడం అయిపోతే ఏమవుతుంది అనే ఆయన ఆయన అసలు హ్యాండిల్ చేసి కన్సిడర్ చేయలేదు ఆయన ఏం చెప్పాడంటే రెండే చెప్పాడు డూ యువర్ డ్యూటీ అండ్ యువర్ షాలెంజ్ అని చెప్పాడు అలా కాదండి డ్యూటీ అంటారు సెల్ఫ్ అంటారు ఏంటండి ఇక్కడ తద్దినాల మాట ఇవ్వటం అంటే చూడు నువ్వు తద్దినాల విషయం నువ్వు దాని గురించి నేనేమి చెప్పను నీకు నేను చెప్పేది ఇంత మాత్రమే తద్నాలు గురించి నేనేం చెప్పను నేను చెప్పేది ఇంతే డూ యువర్ డ్యూటీ అండ్ నో యువర్ శాల్ఫ్ అర్జునుడు ఎన్ని సమస్యలు లేదని చెప్పితే అన్నిటికీ ఇదే సమాధానం నన్ను ఎవరో అడిగారు ఏమన్నా అక్కడ రామసేతను పగలు కొట్టేస్తున్నారు మమ్మల్ని ఏం చేయమంటాం దీని గురించి అలాగే మీరు అలా ఖాళీగా కూర్చున్నారు ఏమిటని అడిగారు వాళ్ళు ఎక్కడ అందరికాలు అంటే నేను చెప్పాను మీరు మాకు ఇచ్చే సలహా అయిపోయిన నేను చెప్పాను కావాలి ఏదో కొంత వర్కౌట్ అవుతుంది సమ్ పీపుల్ ఆర్ అపోజింగ్ గవర్నమెంట్ ఆల్సో దట్ ట్రాక్ట్ థింగ్స్ ఆర్ నాట్ దట్ బ్యాడ్ అని నేనంటే నేను చేయాల్సింది ఏమిటి ఏ నేను చెప్పాను డూ యువర్ డ్యూటీ అండ్ నో యువర్ సైట్ అని చెప్పి కాబట్టి సో సంయతాంతఃకరణ అంతఃకరణ మన్ని ఫ్రస్ట్రేషన్లోకి నెట్టివేస్తుంది మనం ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాం అంటే అర్థం ఏంటి అంతఃకరణ యొక్క వశంలో మనం ఉన్నాము మనం ఫ్రస్ట్రేషన్ అంటే ఎదుట ఎరగము సోషల్ క్రైసిస్ ఉండొచ్చు క్రైసిస్లు ఉంటూ ఉంటాయండి మన జీవితాలు ఒక క్రైసిస్ నుంచి మరో క్రైసిస్లోకి వెళ్తూ ఉంటాయి ఒకప్పుడు క్రైసిస్ ఇచ్చే సోషల్ క్రైసిస్ ఇంకో సోకాల్డ్ సోషల్ క్రైసిస్ సోషల్ క్రైసిస్ ఉంటుంది అలా అనిపిస్తుంది తర్వాత ఫ్యామిలీ క్రైసిస్ ఇండివిజువల్ క్రైసిస్ క్రైసిస్ అని నువ్వు అనుకున్నావంటే అర్థం ఏమిటి నీ లేదు కాబట్టి అంతఃకరణ ఈ విధంగా ఆ మనస్సు మన జీవితాలను శాసిస్తూ ఉంటుంది ఆ స్థితి నుంచి మనం బయటపెట్టుకోవాలి టేక్స్ టైం టేక్స్ ఎఫర్ట్ ఎటువంటి ఎఫర్ట్ అంటే ఈ క్లాస్ కూడా ఆ ఎఫర్ట్ లో భాగమే మనం శాస్త్రాన్ని అధ్యయనం చేయటం అది కూడా ఆ ప్రయత్నంలో భాగంగానే ఉంది అభితహ అంటే చుట్టూ నేను చెప్పాను ముందుగా అలా కూడా చెప్పారు శంకరానంది మొదలైన టీకల్లో అలా కూడా చెప్పారు భగవద్గీతకి ఒక వ్యవస్థ ఉంది శంకర భాష్యం శ్రవణమని మధుసూదన సరస్వతి యొక్క భాక మధుసూదని అని అంటారు భావార్థ దీపిగానో గూఢార్థదీపినో పేరున్నాడు మధుసూదని అని అంటారు గంభీరానందది దాన్ని కూడా ట్రాన్స్లేట్ చేశారు దాన్ని మననమని శంకరానందీయము అని ఒక టేక ఉంది దానినే నిదిధ్యాసనమని అంటారు శంకరానందీయ టేక ఎప్పుడు నేను శంకరానందీయం పుస్తకం తిరుగుతూ ఉంటాను చూడండి ఎప్పుడూ ఉంటుంది ఆ పుస్తకం కొంచెం సంస్కృతం ద్రౌఢంగా మాత్రం ఉంటుంది ముందే చెప్తున్న అంశం సో ఆ విధంగా ఆ పీఠంలో అభితహ అంటే పరితహితూ అని రాశారు శంకర్లు ఏమని రాశారంటే ఉభయత అని అర్థం అర్థం రెండు వైపులా అంటున్నారు రెండు వైపులా అంటే ఇహ పరపర ఇప్పుడు మోక్షం వచ్చిందనుకోండి వీటికి బతికుండగా మోక్ష ఒక్కొక్క లాగం ఒక్కొక్కటి బతికుండగా మోక్షం వచ్చిందనుకోండి గతికుండగా వచ్చిన మోక్షం తేడా చచ్చిపోయేటానికి పోతుందేమో అని ఒక విధంగా ఇంకొకటి అంటాడు చచ్చిపోతే కానీ మోక్షం కాదంటాడు అంత అమంగళం ఇంకొకటి మోక్షానికి మనకి మధ్యలో మృత్యువుని వాడి ఆ మృత్యువును వచ్చినప్పుడే మోక్షం అది అమంగళం అది ఏమీ ఇప్పుడు దేహం పడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మోక్షాన్ని జీవన్ముక్తి అంటారు దేహం పడిపోయిన తర్వాత మోక్షాన్ని విదేహముక్తి అంటారు దేహం పడిపోవడం వి అంటే పడిపోవడం కాబట్టి అయా జీవన్ మృతోవా బతికున్న మోక్షమే మరణించిన మోక్షమే ఎందుకంటే ఈ అంతఃస్కరణంలో ఉండే కాలుష్యమే అహంకారంగా నిర్మాణమై ఈ అహంకారమే ఇంకో భర్తను తీసుకొస్తుంది ఎప్పుడైతే అంతఃకరణము శుద్ధమైపోయి శుద్ధము అంటే అహంకారము లేకుండా ఆ స్థితికి వెళ్ళిపోతుందో అప్పుడు వారికి బతికున్నా మోక్షమే మరణించిన మోక్షం మరణించడం అంటే లోకదృష్టితో అన్నమాట బ్రహ్మ నిర్వాణం మోక్ష వర్తతే మోక్షము ఉండును అనర్థం వర్తమానకాలం భవిష్యత్తుని కాదు వర్తమాన కాలంలోనే మోక్షము విదితాత్మనా విదిత జ్ఞాత ఆత్మా యాంతే విదితాత్మాన కేశాం అది చక్కగా విగ్రహవాక్యం రాశారు తెలియబడిన ఆత్మ గలవాలి ఏమిటండి ఆత్మ అంటే ఏమిటి సమ్యక్దర్శనా సమ్యగ్ దర్శనము గలవాలి అంటే ఏమిటో చెప్పమంటారా చూడండి బిట్వీన్ యు అండ్ మీ నేను నీవు బిట్వీన్ యు అండ్ మీ భేదము కొన్ని అంశాల్లో ఉన్నది దేహము భిన్నంగా ఉన్నది మనస్సు భిన్నంగా ఉన్నది ప్రాణం భిన్నంగా లేదు చైతన్యం భిన్నంగా లేదు నీకి ఎగ్జిస్టెన్స్ షట్ అది కూడా భిన్నంగా లేదు మీరు ఇప్పుడు భిన్నంగా ఉన్నది కొట్టుకుని దర్శిస్తే వాడిని అజ్ఞాని అని నిలబెట్టేటువంటి ఏ దేహ ఇంద్రియాదులు ఉండవో అవిమిత్య నామరూపాలు కేవలం పా పంచభూతముల సమ్మేళనం తప్పించభూతముల సమ్మేళనమే దేహము ఇంద్రియములు మనస్సు సూక్ష్మ పంచభూతాల నుంచి ఇంద్రియములు మనస్సు వచ్చాయి స్థూల పంచభూతాల నుంచి దేహం కాబట్టి పంచభూతముల సమ్మేళనమైన దేహము అది మిక్ష పంచభూతములే తత్వం దేహము దిక్ష నామరూపాలు ఇచ్చ తత్వం పంచభూతము కాబట్టి మీరు ఏవైతే మిథ్యానామ రూపంలో వాటి బేసిస్ మీద భేదాన్ని స్వీకరిస్తారా లేకపోతే తత్వము బేసిస్ మీద ఏకత్వాన్ని స్వీకరిస్తారా మీరు ఆ అద్వయతత్వాన్ని ఆత్మతత్వాన్ని అంటే నీలో నాలో ఒకే ఆత్మ గలది అంటే అర్థమేంటి యూ అండ్ ఐ కాన్స్టిట్యూట్స్ ద సేమ్ ఎగ్జిస్టెన్స్ మనిద్దరం మీరు నేను వీ బిలాంగ్ టు టూ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ We belong to the same existence. We are one in that reality. <laughs> And what do you think about Sathyaan? One is Samyad Varshi Anand. This is the idea of Swami Vivekananda. If you look at this level, you can go to this level, you can go to this level, you can go to this level. You can go to this level, you can go to this level. You can go to Madrasi, you can go to Punjabi, you can go to that level. ఇప్పుడు ఈ మద్రాసి నేను మద్రాసి వాడు పంజాబీ కాబట్టి మేము వేరు వేరు అని నేను ఉన్నాను అనుకున్నాను ఇప్పుడు కానీ మేమిద్దరం కూడా ఇండియన్స్నే కాబట్టి ఒకటి అని వీడు అని తెలుసుకోవటానికి వీడు ఏం ఏర్పాటు చేయాలి కేవలము నేను మద్రాసి అనేటువంటి ఆ దురాగ్రహము అంటే అసత్యమైన దాని మీద ఉండే ఆగ్రహాన్ని విడిచిపెట్టడం తప్ప అంతకంటే వాడు వేరేపాటు ఏం చేయనక్కర్లా ఎప్పుడైతే వీఆర్ ఇండియన్స్ అని అన్నాడు ఏకత్వం వచ్చేసినటువంటి ఇండియన్నెస్ ఇస్తే ఏకత్వం మీరు ఆ ఏకత్వాన్ని చూస్తే సమ్యక్దర్శనము అంటారు భేదాన్ని చూస్తే అజ్ఞానం అది వ్యవస్థ ఐఎమ్ ఎన్ ఇండియన్ హీ ఈజ్ ఎన్ అమెరికన్ ఏమంటే ఇప్పుడు వీఆర్ హ్యూమన్స్ అని ఏకత్వాన్ని చూడగలగాలి హ్యూమన్నెస్ కూడా ఐఎమ్ హ్యూమన్ ఇట్ ఈజ్ ఎన్ యానిమల్ అన్నప్పుడు పశుబోయో ఉంటుంది యానిమల్ నేను హ్యూమన్ బీయింగ్ అటువంటిప్పుడు We are living beings and our life in which we say, I am a living being, we are beings, I am the I am-ness, I am the I am-ness, it is the I am-ness, it is the I am-ness, so the I am-ness and the I am-ness, they are one and the same. దే ఆర్ పార్ట్స్ అండ్ పార్సన్ ఆఫ్ ది సేమ్ ఎగ్జిస్టెన్స్ అక్కడికి ఏమైంది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ వన్ నెస్ దీన్ని సమ్యక్ దర్శనమే అని అంటారు కాబట్టి ఏ ఎగ్జిస్టెన్స్లో ఈ టేబుల్ అనేది నామరూపాలున్నాయో అదే ఎగ్జిస్టెన్స్లో అదే షత్తులో నేను అనే నామరూపాలు ఉన్నాయి అని తెలుసుకోవటానికి వీరి టేబుల్ని భోజనం చేసేయాలా అయితే విరిచేసి పౌడర్ చేసేయాలా ఏమీ చేయక్కల things remain where they are it is just a shifting the focus of attention and that adigatte indik cheyalasindannaru a focus of attention ann shift cheyiteve osar nanna akro sapu pilicha ne vella pudu vallalo vallalo edho mallagullalu kodutunnaru ninna na edukku mi samasya edukku edho samasya unnattu garu nenu mundu vellanu nenu konni mundu velta mallagullalu kodutundey edukku mi samasya edukku ayya inkokhalanu kuda tinchaamo వాళ్ళని అధ్యక్షులని చెప్పాము ఆయన చాలా పెద్ద అయినా మరి మిమ్మల్ని కూడా అధ్యక్షులు అని చెప్పాము అది మా సమస్య నేనన్నాను ఇప్పుడు నేనేది నేనేది చెప్పిన అధ్యక్షులని అనిపిస్తే ఆయన అధ్యక్షుడు వాళ్ళ దగ్గర ఆయన వస్తున్నారు హీఈస్ దే అధ్యక్ష యూతల్ని వాటే మాది నో యూట్యూ అంటే మీరు ముఖ్య ఓకే నో ఐఎమ్ ముఖ్య అతిథి ఇప్పుడు మీరు తేలిగ్గా ఒప్పుకున్నారు చాలా సంతోషం ఏమి నేనేం కష్టపడ్డాను కదా అంతకుముందు అధ్యక్షుడు అంటే అది మిచ్చే ముఖ్య అతిథంటే ఇది ముఖ్య ఏమిటి ఓ గంట సేపు స్టేజ్ మీద కూర్చుని ఓ పది నిమిషాలు ఏదో వాడికి మీరు ఇచ్చిన రక్షణ కూర్చుని భోజనం చేసేసి లేచకపోవడానికి ఏ పేరు అయితేనేమిటండి ఏదైతేనే ఏ రాయి అయితేనే తలబడలు కూర్చోవడం అది సాగితండి ఆల్రెడీ ఏ పేరు అయితేనేమిటి ఓ గంటన్నరసేపు ఇక్కడ సమయాన్ని వినియోగం చేయడానికి మీరు ఏ పేరు పెట్టినా ఒకటే తర్వాత ఇంకొకటి చెప్పాను మీరు సీటు గురించి కూడా చెంత చేయొద్దు ఆయన పెద్ద ఆయన ఆయన మన అందరం కూడా ఆయన్ని గౌరవించాలి అది మర్యాద నేను మీలో వాడిని మీకు నాకు గౌరవాల గురించి మీరు చెంత చేయొద్దు ఆ పెద్ద సీటు ఆయన్ని కూర్చోడు ఆయన అధ్యక్షుడా మీరు ఏం చేస్తారంటే ఆయన్ని ఖుష్ చేయండి నా గురించి నేను చెంత చేయను ఆయన ఆల్రెడీ ఖుష్ నేను అది చాలా షపన్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను అధ్యక్షుణ్ణి కాదు నేను ముఖ్య అతిథి దెబ్బలాడాలంటే దెబ్బలాడొచ్చు అదేవిటి నేను నన్ను అధ్యక్షుడిని పిలిచిన ముఖ్యం అంటే ఏమిటి ఏం వేషాలు ఇస్తున్నాయి అని నేను అంటే లేదు బట్ ఇప్పుడు ఐఎమ్ నాట్ అధ్యక్ష ఐఆమ్ ది చీఫ్ గెస్ట్ ఆ ది ఫోకస్ ఏమి కష్టపడాలండి ఏమి కష్టపడాలి ఆ విధంగా నేను ఫలానా నేను ఫలానా నేను ఫలానా అని మీరు భ్రమలో బతికితూ ఉంటాడు ఈ ఫలానాలు నేను కాదు నా స్వరూపము ఆత్మాని తెలుసుకోవడానికి ఏం కష్టపడాలి ఏం బరువులు మోయాలా లేకపోతే మట్టి మొయ్యాలా ఏం చేయాలి కట్టెలు కొట్టాలా ఏం చేయాలి గొడ్డలతో కట్టెలు కొట్టాలా ఏమీ చేయక్కడ షిఫ్టింగ్ ది ఫోకస్ ఆఫ్ అటెన్షన్ కానీ సమ్యక్ దర్శనము అని సత్యం వైపు మనస్సును ఆ విధంగా అలా నెట్టుకుంటూ పోవాలి సత్యం వైపు అసత్యంలో దిగబడిపోకూడదు అటువంటి సమ్యక్ దర్శనము కలవారిని విదితాత్మ అని అంటారు దర్శన నిష్టానం సన్యాసి సద్యోముక్తిక్త సమ్యగ్ దర్శన ముందు నిష్ట కలిగిన సన్యాసులకు సన్యాసం అంటే త్యాగధనులు త్యాగమే వారి సంపద అటువంటి మహాత్ములకు సద్యోముక్తి అంటే వారు జీవించి ఉండగా ఇప్పటికి ఇప్పుడు అదే ఉక్త అనేక సార్లు భాష్యకారులు ఇంతవరకు చెప్పినటువంటి అధ్యాయాన్ని కంక్లూడ్ చేసేస్తున్నారు తరువాతి శ్లోకాలు నెక్స్ట్ అధ్యాయానికి ప్రిపరేషన్ అవే కొంచెం కైండ్ ఆఫ్ కంక్లూడింగ్ రిమార్క్స్ లాగా ఉంటాయి ఇక్కడ కర్మయోగరార్పిత ఈశ్వరే బ్రహ్మణ్యాధాయ క్రియమాణ సత్వశుద్ధి జ్ఞానప్రాప్తి సర్వకర్మసన్యాసక్రమేణ మోక్ష చూడ ఈ క్షణంలో మీరు సందిగ్దర్శనంలో మీరు నిష్ట కలిగి ఉంటే ఈ క్షణంలో మీకు ముక్తి కాదులేండి మాకు కొంచెం టైం పట్టినా పర్వాలేదని మీరు అనుకుంటే ఓకే ఈ మార్గంలో నడవండి అంటే మనస్సుని శుద్ధి చేయడానికి కొంత టైం పడుతుంది అందుకోసం మార్గ చేస్తున్నారు ఈ మార్గం కొత్తగా చెప్పింది ఏం కాదు ఇంతకుముందు చెప్పిందని సంగ్రహణం చేసి చెప్తున్నారు ఏమిటంటే ఆ మార్గదర్శనము చూడు కర్మయోగాన్ని ఆశ్రయించు కర్మయోగ జీవితాన్ని ఆరంభించు అది కష్టం కూడా కష్టం కూడా అంటే మరి కొంచెం జాగ్రత్తగా రీఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది కొన్ని వ్యాల్యూస్ ఇప్పుడు నేను పొద్దున్న లేట్ చేశాను ఓ పని చేస్తున్నాను ఓ పని అంటే బ్రేక్ఫాస్ట్ చేయడం కాఫీ తాగడం అలాంటివి కాకుండా అవి దేహధారణ కోసం చేసేదేమో చేసేసి అప్పుడు ఓ పని మొదలుపెట్టాను ఇప్పుడు ఈ పని నేను దేనికోసం చేస్తున్నాను నేను చూసుకోవాలి లేకపోతే బంధంలో ఈ పని దేనికోసం చేస్తున్నాను ఇప్పుడు ఆ పని ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆ పని ఎలా ఉంటుందంటే దాని మీద ఎవర్స్ ఎఫర్ట్ ఉంటుంది దాన్ని దాని మీద దాన్ని బట్టి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ధనం వస్తుంది ఎఫర్ట్ ఉంటుంది దాంట్లో ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి ఇబ్బందులు అన్నీ ఉంటాయి ఓ బిజినెస్ చేసేవాడికి ఎన్ని సమస్యలు ఉంటాయో అన్నీ ఉంటాయి దీంట్లో కూడా అదేమీ తక్కువ పని కాదు ఆ పని మనం చేస్తున్నాను ఓ ఒక పని చేస్తున్నాను అప్పుడప్పుడు ఒక ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈ పని ఎందుకోసం చేస్తున్నాను నేను ఎందుకోసం చేస్తున్నాను అంటే ఉగుసిపోక చేస్తున్నాడు అనేటువంటి అర్థండి అలా చేస్తున్నాడు అంటే దట్ ఈజ్ అన్ ఈగో ట్రిప్ అది ఈగో యొక్క ప్రాబ్లం అది అలాగెప్పుడు చేయకూడదు అది కర్మబంధం అయిపోతుంది అది లేదు ఓకే ధనం కోసం చేస్తున్నాము అంటే అంత కష్టమలా లేదా మరొకటి కాదు డబ్బు కోసం గృహస్థు చేస్తే శోభం ఉంది కానీ గృహస్థు డబ్బు కోసం ఏవో పనులు చేస్తున్నాడు అంటే అది ఏమి శోభం డబ్బు రావడం విషయం కాదు డబ్బు కోసం చేయటం అది ఒక లక్ష్యంగా పెట్టుకుని వర్క్ చేయటం అంత తక్కువ దేకాన్ని మరొకట్లేదు అది కాదు పేరు ప్రఖ్యాతులు దానికోసం చేస్తున్నామంటే అది కూడా మహాదోషం అంత తక్కువ దేకాన్ని మరొకటి లేదు పేరు ప్రఖ్యాతుల కోసం కాదు ఇంకది కోసం చేస్తారండి ఇంకేం మిగిలిందండి పెళ్ళిలోనే వన్ థింగ్ లేక ఏమిటో తెలిసినా ఈశ్వరారాధన కోసం చేస్తున్నాము ఈశ్వరార్పిత సర్వభావేన మరైతే ఈశ్వరారాధన కోసం చేస్తూ ఉంటే సర్వము ఈశ్వరుని దర్పించాలి ఏమిటి సర్వము అంటే చూడు అన్ని కారకాలు ఈశ్వరుని దర్పించాలి కర్తా కర్మ కర్తాకర్మ కారణము సంప్రదానము అపాదానము ఆధారము అన్ని ఈశ్వరుని సమర్పించాలి కర్త ఎవరు ఈశ్వరుడు కర్మ ఏమిటి కర్మ కూడా ఈశ్వరుడే చేసే సాధనము అది ఈశ్వరుడే దేని కొరకు ఈశ్వరుని యొక్క ప్రీతి కొరకు కాబట్టి కర్తృత్వ భోక్తృత్వపు సమర్పణ పూర్వకంగా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పలికెడది భాగవతనట అంటే కర్మ ఈశ్వరుడైన పలికించడి వాడు రామభద్రుండట అంటే కర్త ఈశ్వరుడయ్యాడు సో ఫలికించిన వాడు రామభద్రుండట పలికిన భవహరముగుణ ఫలమేమిటి సంసారము క్షయముగుట అంటే ఫలం మోక్షము అది ఫలం కాదే అది కూడా ఈశ్వరుడే మోక్షం కూడా ఈశ్వర స్వరూపమే కదా అది పరబ్రహ్మే ఇక వాట్ ఆర్ యూ ఐఎం ఐఎమ్ నేను ఉబాధి అంటే ఆ అహంకారము పూర్తిగా విలైనదండి వేరొండు పలుకదనే అలాగ నోరుంది నోటుకు ఏదో పలకాలి కాబట్టి పలకడం అనేది ఎలాగూ పలకడం తప్పుడు వాగింద్రియం ఉన్నందుకు ఆ వేర్వేరు పలికి బదులు ఇది పలికితే పోలేదు రాజుకోసం కాబట్టి సో సర్వమును ఈశ్వరార్పణ చేసి కర్మని చేస్తే దాన్ని కర్మయోగము అని అంటారు సో ఈశ్వరే బ్రహ్మణి ఆధార క్రియమాణ లేక ఈ విధంగా కర్మ చేస్తే ఏమవుతుంది వెంటనే మోక్షం వస్తుందా అంటే చూడు అలా వెంటనే మోక్షం ఉండదు మోక్షం అంటే జ్ఞానా కైవల్యం జ్ఞానాదేవహి కైవల్యం ఆ సమ్యక్ దర్శనమే మోక్షం ఆ జ్ఞానమే అది షిఫ్టింగ్ ది ఫోకస్ ఆఫ్ అటెన్షన్ అని చెప్పాను చూడండి ఆ అటెన్షన్ అని రీఆర్గనైజ్ చేసి పెట్టుకోవడం దాని పేరు మోక్షం ఆ రీఆర్గనైజ్ చేయడానికి కొంచెం అంతఃకరణ శుద్ధి అవసరం చూడండి పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు అని అనేకం చాలా తేలిక కానీ పేరు ప్రఖ్యాతుల ఎందు యథార్థమైనటువంటి నిర్లిప్త భాగం ఉండటము అది చాలా ఇట్స్ వెరీ బిగ్ థింగ్ అదేం సామాన్యమైన విషయం కాదు అనేది తేలిక కాబట్టి కర్మయోగము అంటే అంత సరళం కాదు దాన్ని జాగ్రత్తగా అభ్యాసం చేసి నిరంతర నిష్టతో దాన్ని స్వాధీనం చేసుకోవాల్సి అలా స్వాధీనం అయితే ఏమైపోతుందో తెలుసునండి చూడండి మనస్సు చాలా నిర్మలం ఎంత నిర్మలం అయిపోతుందంటే ఇంక టోటల్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది దాన్నే సత్వశుద్ధి సో అంత సత్వ అంటే అంతఃకరణ అంతఃకరణము శుద్ధమైపోతుంది అటువంటి శుద్ధమైన అంతఃకరణల్లో ఆత్మస్వరూపము చక్కగా ప్రతిఫలిస్తుంది శుద్ధంగా చేసినటువంటి అద్దంలో సూర్యుడు ప్రతిఫలించినట్టుగా ఆత్మస్వరూపము ఆ శుద్ధమైన అంతఃకరణలో ప్రతిఫలిస్తుంది జ్ఞానప్రాప్తి అదే మోక్షం